కళాప్రపూర్ణ వింజమురి అనసూయదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ముప్పై మూడవ చాప్టర్ మీకు తెలియని అనసూయ వడ్డి వ్యాపారం వడ్డీ వ్యాపారం కూడా తాగుడు జూదం డ్రగ్స్ లాంటి వ్యసనమే వడ్డీ వ్యాపారం అనగానే కాబూలు వాళ్లు జ్ఞాపకం వస్తారు నిజానికి ఆవృత్తి వాళ్లకే తగింది సామర్థ్యంతో ఇచ్చిన డబ్బు వెనక్కి రాబట్టుకుంటారు అది మామూలు వాళ్లకి సాధ్యం కాదు అప్పు తీసుకోవడమన్నా అప్పులు ఇవ్వడమన్నా పరమసహ్యం నాకు వడ్డీ కోసం ఆశపడి తాత్కాలిక ఆనందం ఇస్తుందని రిస్క్ తీసుకుని ఎందుకు అప్పిస్తారో అర్థం అయ్యేది కాదు దిగితే గాని లోతు తెలియదు కదా కొన్నాళ్లు నన్నీ వడ్డీ వ్యాపారంలోకి దింపి నా కొంప ముంచినవాడు నాకు అత్యంత ఆప్తుడైన కొవ్వు కొమ్మూరి సాంబశివరావు గారు ఉవి సభ సదాభిప్రాయంతో మ్యూచువల్ బెనిఫిట్స్ కోసం ఆరంభించడం జరిగింది ఇవన్నీ యాక్సిడెంట్స్ లాంటివే ఎందుకు జరుగుతాయో ఎప్పుడు జరుగుతాయో తెలీదు వివేకం గలవారు త్వరగా బయటపడతారు ఒక నా పెళ్లి ఒక యాక్సిడెంట్ కదా ఉవ్వి తల్లిదండ్రులకు కొమ్మూరు పద్మావతి కొమ్మూరి వెంకటరామయ్య మాకు చిరకాల మిత్రులు తెనాల నుంచి సకుటుంబంగా కాకినాడకు వచ్చి మా ఇంట్లో దిగేవారు ఉవ్వి అంటే కొమ్మూరి సాంబశివరా గారి అక్కయ్య వరూధిని ఈవిడే కొడవటి గంటి కుటుంబరావు గారి భార్య నా నాటి నేస్తం ఉవ్వి నాకంటే చిన్నవాడు చిన్నప్పటి నుంచి నాకు చేదుడు ఉండి నా పనులన్నీ చేసి పెడుతూ సహాయం చేస్తూ తమ్ముడి లేని లోపం తీర్చాడు కొమ్మూరి వారింట్లో అందరూ తెలివిగా మాట్లాడతారు వాళ్ళంటే నాకు ఇష్టం నా పాటలు మాటలు అంటే వాళ్ళకి మాది మ్యూచువల్ అడ్మిరియేషన్ సొసైటీ వాళ్లు మాకంటే కొంచెం ముందు మద్రాసుకు మాకం మార్చారు ఆ రోజుల్లో సాంశివరావు నాకు ఎగ్జాగిరేటెడ్ న్యూస్ అన్ని కథలా వ్రాసి కాకినాడకు పంపేవాడు ఇంత మంచి ఉత్తరాలు చిలువలు పలవులు పెట్టి వ్రాస్తారే మంచి కథలు వ్రాసి పత్రికలకు పంపు అని సలహా ఇచ్చాను నా కథలు ఎవరు వేసుకుంటారు అయినా ముందేం వ్రాయను అన్నాడు మీ నాన్నగారు కొమ్మూరి వెంకటరామయ్య గారు నడుపుతున్న సినిమా పత్రికలో ప్రచురించు అన్నాను సాంశివరావు రచయిత అయ్యే చిహ్నాలు అప్పుడే కనబడ్డాయి కొన్నాళ్ల తర్వాత మంచి డిటెక్టివ్ నవలా రచయిత పేరు తెచ్చుకున్నాడు నా చిన్నతనం వైభవేదంగా దర్జాగా నడిచింది నన్ను మహారాణిలాగా పెంచారు నా తల్లిదండ్రులు ఏది కోరితే అది ఆ నిమిషానికి అమర్చేవారు ఓ పక్క ఒక విధమైన స్టేచర్ పిఠాపురం రాజావారమ్మాయిల స్నేహం మరోపక్క నా ఆర్టిస్టు జీవితం వల్ల ఒక విధమైన స్టేచర్ పెరిగింది అసలే ఆర్టిస్టుని దానిపైన నన్ను చేసి గౌరవం ఆపాదించడం ఓ అంతస్తులో ఉంచారు నా తల్లిదండ్రులు బంధువులు స్నేహితులు కూడా అవి అలవాటై లెవెల్ దిగేదని కాదు ఇప్పుడు మాత్రం దిగానేమిటి అప్పటినుంచి ఇప్పటివరకు అలాగే బ్రతికాను అందుకే నా పిల్లలు కూడా నాలాగే బ్రతకాలని ఆశించాను నాకు పెళ్లైన కొత్తలో మా ఆయన అనసూయ వి ఆర్ ఈక్వల్ ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్లంటే నాకు కెట్టదు జీవితం రెండు చక్రాల బండి మనం సమానులం సమానంగా ఖర్చు పెట్టాలి సమానంగా అనుభవించాలి ఆనందించాలి అని అవి నా ఆదర్శాలకు అనుగుణ్యమైన భావాలు అందుకే కాంప్లిమెంట్గా తీసుకుని నెల నెలా ఇంటి ఖర్చుకి సగం డబ్బు ఇచ్చేదాన్ని నా పెళ్లి చీర నేను మా ఆయన చెరి సగం వేసుకొన్నామంటే చాలా నా పిల్లలకి నాలాగా ఖరీదైన దుస్తులు పది జతల జోళ్లు మా ఎంకరేజ్ చేసేవారు కారు పైగా నీ లగ్జరీస్ పిల్లలకి అలవాటు చేయకు నేను అందులో సగం మాత్రమే ఇవ్వగలను తర్వాత నీ ఇష్టం అనేవారు ఎప్పుడు నా చేయి పైనండడం నాకు అలవాటే అందుచేత నా పిల్లలకి ఏ లోటు రానికుండా పై ఖర్చులన్నీ నేను భరించేదాన్ని నా పాట కచేరీల డబ్బు ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాంల డబ్బు కాక నేను ఎల్ఐసి ఏజెంట్గా ఉండి లక్షల బిజినెస్ చేయించినట్టు నెల కొన్ని వేలు వచ్చేది అదే కాకుండా సౌత్రన్ రీజియన్ అంతకీ నేను సుగం సంగీత్ మెంబర్గా ఉండేదాన్ని దేశ్ సంగీత నాటక అకాడమీ కమిటీ మెంబర్ ఎగ్జిక్యూటివ్ గాను ఫోక్ ఆర్ట్కి వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గానూ ఉండేదాన్ని వీటి వల్ల కూడా కొంత ఆదాయం వచ్చేది అప్పటికీ నా ఖర్చు పిల్లల ఖర్చులకు ఈ డబ్బు సరిపోయేది కాదు కొమ్మూరి సాంబశివరావు గారు గుర్రపంద్యాల పిచ్చి తప్పనిసరిగా వారం రేస్ కు వెళ్లేవారు ఓ రోజు నా ఇంటికి వచ్చి అనసూయ రెండు వందల అప్పు కావాలి అత్యంత అవసరం మళ్లీ రేపే పైన ఇరవై ఐదు రూపాయలేసి రెండు వందల ఇరవై ఐదు అన్నాడు పైన వేయడం ఏంటి వద్దు అని రెండు వందల రూపాయలు తీసుకొచ్చాను నువ్వు ఆపై డబ్బు తీసుకుంటే తప్ప నాకు వేసవిలో శుభం జరగదు అయినా నాకు అప్పుడప్పుడు ఇలాగ కావలసి వస్తూనే ఉంటుంది ఊరికే ఇమ్మంటే ఒకటి రెండు సార్లు ఇచ్చి తర్వాత లేదు పొమ్మంటావు నాకు ఇలాగ ఇస్తుండు నీకు చెప్పలేనంత ఇదేదైనా దొంగతనమా రంగుతనమా భయపడ్డానికి మనిద్దరికి లాభదాయకంగా ఉండే ప్లాన్ ఇది అన్నాడు చెప్పినట్లుగా మర్నాడు రెండు రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు ఇలాగా ఎన్నో డబ్బు తీసుకోవడం పైన డబ్బులేసి ఇచ్చేయడం జరుగుతూ వచ్చేది అప్పుడప్పుడు ఎవరో స్నేహితులను కూడా తీసుకొచ్చి తన పూచీపడి వాళ్ళకి డబ్బు ఇప్పించేవాడు వాళ్లు మరీ కరెక్ట్గా చెప్పిన టైం కంటే ముందే డబ్బు తీసుకొచ్చేవారు నా పెద్ద కూతురు రత్నపాప మూడేళ్ల వయసు పిల్ల తమిళనాడు టాకీస్ వారి అదృష్ట జీవుడు పిక్చర్లు చిన్న హీరో వేషం వేస్తుంది పెద్ద అసలు హీరో వేషానికి పిఠాపురం రామశర్మని మేమే రికమెండ్ చేసి రప్పించాం ఆ రామశర్మకి కూడా రేసెస్ సరదాయే ఒకసారి సాంశివరావు రామశర్మతో సహా వచ్చి చెరు ఐదు అనగా వెయ్యి రూపాయలు పట్టుకొస్తారు ఇద్దరికి రేసెస్ లో బాగా డబ్బు ఇచ్చి వచ్చిందట మర్నాడే వడ్డీతో సహా నా డబ్బు ఇచ్చేశాడు నెమ్మదిగా సాంశివరావు పెద్ద మొత్తాలు తీసుకోవడం ప్రారంభించాడు వడ్డీ కూడా పెంచాడు ఐదు వందలకి యాభై రూపాయలు వెయ్యికి వంద రేట్ అతనే ఏర్పాటు చేశాడు ఇలాగా ఉతని స్నేహితులు రామశర్మ డబ్బు తీసుకోవడం తిరిగి అన్న టైంకి వడ్డీతో ఇచ్చేయడం కొన్ని నెలలు జరిగింది డబ్బు వస్తుంటే సరదాగా ఉండదు మరీ ఇంకో రోజు తెల్లవారేసరికి సాంశివరావు రామశర్మ ఇద్దరూ వచ్చారు ఇద్దరు ప్రాంసరీ నోటు కూడా రెడీ చేసి పట్టుకొచ్చారు నువ్వు నువ్వు అనడానికి వీల్లేదు నాకు పదివేలు రామశర్మకు పదిహేను వేలు కావాలి మా పర్సనల్ ఖర్చుకి ఒక నెలలోగా ఇచ్చేస్తాం నేను ఒక వెయ్యి వడ్డీ రామశర్మకి రెండు వేలు వడ్డీ కలిపే నోటు రాసాం అంటూ రామశర్మ రామశర్మకి సాంశివరావు సాంశివరావుకి విట్నెస్ సంతకాలు స్టాంప్ పేపర్ మీద అన్ని సక్రమంగా గిరిగారు దగ్గరుండి వ్రాయించారు అంత డబ్బు నా దగ్గర ఇంట్లో లేకపోవడం వల్ల ఇద్దరికి చెక్స్ వ్రాసి ఇచ్చాను ఒక వారం తిరగకుండా డిటెక్టివ్ రచయిత టెంపూరావును తీసుకుని వచ్చాడు సాంబివరావు ఆ రోజుల్లో డిటెక్టివ్ రచయితలుగా కొమ్మూరి సాంబశివరావు టెంపూరావుల పేర్లు మారుమోగుతున్నాయి టెంపూరావుకి పదిహేను కావాలన్నాడు నూటికి కొంత పర్సెంట్ వడ్డీ చొప్పున నెల నెలకి వడ్డీ ఇస్తానన్నాడు పూర్తి డబ్బు ఇచ్చే వరకు ఆయన వ్రాసిన పది పుస్తకాల కాపీ నా పేర్లో వ్రాసిచ్చారు నాకేదో మతి చెడింది అనుకుంటాను ఇతనికి ఒక పదిహేను అర్పించాను టెంపూరావు ప్రతి నెల చాలా కరెక్ట్గా వడ్డీ ఇచ్చేవాడు నెల నెలకి నాలాగా డబ్బు వస్తుంటే ఇంటి వరకు చాలా సదుపాయంగా ఉండేది ఆంధ్ర బ్యాంక్లో నాకున్న డబ్బుని చాలా వరకు ఇలాగే ఉపయోగించాను ఇది రిస్కీ వ్యాపారమని నాలాంటి వాళ్ళు ఇందులో తలదూర్చ మా నాన్నగారు వారించేవారు ఆయన మాత్రం నన్ను ఎంకరేజ్ చేసేవారు డబ్బు తీసుకుంటున్న వాళ్ళందరూ మన స్నేహితులు నిన్ను మోసం చేస్తారనుకోను అనేవారు ఆయన భారం కొంత తగ్గిందా తగ్గుతుందనేమో నేను అమాయకురాల్ని కాని అందరూ గడుసువాళ్లే నా కచేరీలు రేడియో ప్రోగ్రామ్లు ఇన్సూరెన్స్ డబ్బు వడ్డీలు వీటిలో ఆరాడచిన ఇల్లు ఇల్లు కొనుండొచ్చు ఆ రోజుల్లో ఇల్లు చాలా చౌక టీ నగరు బస్సు టెర్మినస్ దగ్గర స్థలమే కొద్ది ఇళ్లు మాత్రమే ఉండేవి స్వప్నసుందరి తాతగారు డాక్టర్ కామరాజు గారు ఫిలిమ్స్లో నటించడం ముగించి తిరిగి కాకినాడ వెళ్లిపోతూ బస్ టెర్మినస్ దగ్గరున్న ఆయన ఇల్లు పదిహేను వేల రూపాయలకిస్తానన్నాడు ఇప్పుడు పదిహేను లక్షలిచ్చినా దొరకదనుకోండి వాణి మహల్ దగ్గర ప్యాలెస్ లాంటిలు ముప్పై ఐదు వేలకు వస్తే ఎందుకు గిరిగారు కొన్నిచ్చారు కొన్నిచ్చారు కాదు నిజానికి మొట్టమొదట నా దగ్గర డబ్బు అప్పు తీసుకునే పెద్ద మనిషి నా భర్తగారే మాకు పెళ్లైన కొత్తలు ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీకి నా పేరు పెడతానని నెల నెలకి వడ్డీ ఇస్తానని ప్రాంసరీ పత్రం రాసి యాభై అప్పు తీసుకున్నారు రెండు మూడు నెలలు వడ్డీ ఇచ్చారేమో తర్వాత అసలు వడ్డీ కూడా ఇవ్వలేదు ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా మాకు దెబ్బలాట తప్ప మరొకటి ఉండేది కాదు తర్వాత లాభం లేదని విసిగెత్తి నేనే వదిలేశాను ఎంతైనా నాభర్తే కదా అని సర్దుకుపోయాను మా కుటుంబం మద్రాసులో త్యాగరాయనగర్లో రామన్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం షాపులు పిల్లల స్కూలు బ్యాంకు అన్నీ దగ్గరే పాండిబజారంతా మా పెరట్లో ఉన్నట్టుండేది మా కారుండేది అది మా ఆయన పనికి ఎక్కువగా ఉపయోగించుకునేవారు నేను దగ్గర పనులకి హాయిగా నడిచి వెళ్లేదాన్ని కాని స్నేహితులెవ్వరూ నన్ను కాల కింద మోపనిచ్చేవారు కాదు రోడ్డు మీద అడుగు పెట్టేటప్పటికి ఎవరో ఒకరు తెలుసున్న వాళ్లు కారుతో కనబడడం బలమంతా నా లిఫ్ట్ ఇవ్వడం జరిగేది తర్వాత వాళ్ల స్నేహితులతో అనసూయ కారులో వచ్చిందో అని గొప్పలు చెప్పుకునేవారు ఆ రోజుల్లో నాతో మాట్లాడటమే గొప్ప విషయం కారులో లిఫ్ట్ ఇవ్వడం ఇంకా ఘనకార్యం అనసూయ ఒక వ్యసనం లాంటిది బాబాయ్ అన్నారు ఒక అభిమాని ఆ రోజు పెద్ద మొత్తం బ్యాంక్ డబ్బు బ్యాంకులో వేయడానికి ఇంటి నుంచి బయలుదేరాను నాన్నగారు అంటూనే ఉన్నారు అంత డబ్బు పట్టుకుని నడిచి వెళ్ళడం మంచిది కాదు రిక్షాలో వెళ్లమని మైళ్లు దాటి హోలీ ఏంజల్స్ కాన్వెంట్ వైపు మళ్లానో లేదో అటువైపు నుంచి ఆల్ ఇండియా రేడియో ప్రముఖులు పేరెక్కిన ప్రొడ్యూసరు కారులో ఎదురయ్యారు మీ ఇంటికే వస్తున్నానన్నాను నేను బ్యాంకుకు వెళ్లి వచ్చే వరకు నాన్నగారితో కబుర్లు చెప్పుకోండి అన్నాను మనలో మనమాట బ్యాంకులో ఎంత డబ్బు వేస్తునో అన్నారు నవ్వాను వాళ్ళు నీకెంత ఇంట్రెస్ట్ ఇస్తారు ఆ డబ్బు నాకు ఇయ్యి బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద రెట్టింపు చేసి నెల నెలా కరెక్ట్గా ఇంటికి చెక్ పంపిస్తాను అన్నారు ఇద్దరూ వెనక్కి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళగానే యాక్సెప్ట్ మై రిలేటెడ్ గ్రీటింగ్స్ ఆఫ్ యువర్ బర్త్డే అప్పటికి నా పుట్టినరోజై వారం అయ్యింది అంటూ నాకు ఇష్టమైన కదంబం అప్పటి రోజుల్లో మారు పేరు వట్టి పేరు దవనం మరవం మల్లెలు వేసి కట్టేవారు క్యాడ్బరీస్ చాక్లెట్స్ ఈవినింగ్ ఇన్ పారిస్ పెర్ఫ్యూమ్ ఇచ్చారు బర్మా బజార్ అంతా వెతికి నీకు ఇష్టమైన పర్పుల్ కలర్ తీసుకొచ్చాను అన్నారు కోడుగుడ్డ ఆకారంలో ఉన్న రంగురంగుల డబ్బాల్లో చిన్న చిన్న బాటిల్స్ అమర్చి అమ్మేవారు ఈ రేడియో ప్రొడ్యూసర్ గారికి మా కుటుంబంతో చాలా ఏళ్ల స్నేహం మొదటిసారిగా ఆయన్ని నా ఐదో ఏటా మా ఇంటికి వచ్చినప్పుడు చూశాను అప్పుడు నేను ఇంట్లో ఉన్న దుప్పట్లు చీరలు తెరలు కట్టి తోలుబొమ్మలాట ప్రదర్శిస్తున్నాను రాగానే ఆయన కూడా ఒక అణా టిక్కెట్ కొనుక్కొని మావాళ్లతో కలిసి చూశారు ఈయన మరో మేనమాం బ్యాంకుకు తీసుకెళ్తూ నా దగ్గర డబ్బులేదని బుకాయించడానికి మనసొప్పలేదు ప్రొడ్యూసర్ గారు కూడా అన్ని ముందే ప్రిపేర్ అయి వచ్చినట్టున్నారు రెడీగా పెట్టుకున్న ప్రాంసరీ నోటు రెవెన్యూ స్టాంపు నాకిచ్చారు అందులో ఇరవై వేలు వడ్డీ కూడా ఆయన చెప్పినట్లు వ్రాసుంది ఈసారి మా నాన్నగారు కూడా అడ్డు పెట్టలేదు మగత కమ్మిన వ్యక్తిలాగా నేను కిక్కురు మనకుండా ఇరవై వేల రూపాయలు ఆ ప్రొడ్యూసర్ గారికి అర్పించాను బ్యాంకుకు వెళ్లకుండానే పనైపోయింది నేను అప్పు ఇస్తాననే విషయం ఆ నోటా ఈ నోటా ఈ పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడటం నేను నా అప్పులు ఎవరికీ తెలియదు అనుకున్నాను పొరపాటు ఇలాంటి విషయాలు దాగవు అందులోనూ నాలాంటి ఆర్టిస్టులు ఏదైనా పొరపాటు చేస్తే చూడాలని కుతూహలం పడేవారికి గాసిప్స్ మాంగర్స్కి ఇవే ఆహారం అప్పటి రోజుల్లో సినీ రంగంలో ఉన్న ప్రముఖులు చాలా మంది మా కాకినాడ వారే అడయారు క్లబ్ బిఏ రామారావు గారు వారి సోదరులు డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారు రేలంగి వెంకట్రామయ్య గారు ఆదినారాయణరావు గారు ఆదుర్తి సుబ్బారావు గారు కమేడియన్ శివరావు గారు మా నాన్నగారి స్టూడెంట్స్ అన్నయ్య క్లాస్మేట్స్ వీరిలో రామారావు గారు బిఏ సుబ్బారావు గారు మా కుటుంబానికి ఎక్కువ ఆప్తులు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా పుట్టినరోజు పార్టీలు జరిగినా రామారావు పూనుకోవాల్సిందే అడయారు క్లబ్ నుంచి టేబుల్సు కుర్చీలు వగాయ పార్టీ సామానంతా నా మూడో కూతురు కమలను తొట్టెలో పెట్టేనప్పుడు తొట్టె కలువ పువ్వులాగా కావాలంటే చేయించి పెట్టారు అటువంటి స్నేహితులు రామారావు గారు ఓసారి అప్పటి టాప్ లో ఉన్న హీరోయిన్ని మా ఇంటికి తీసుకొచ్చారు ఆవిడ మా ఊరు మనిషే నాకంతకు ముందే పరిచయం ఉంది ఆమె కూతురు వివాహమని ఆ రోజే ఆ నిమిషంలోనే అర్జెంటుగా ముప్పై వేలు కావాలని ఐదు వేలు పైన వేసి ముప్పై ఐదు వేలు పది రోజుల్లో వెనక్కిచ్చేస్తామని చెప్పారు రామారావుగారి మీదున్న నమ్మకం వల్ల ఆ పెద్ద స్టారు డబ్బు వెనక్కి విచ్చేయగల స్తోమత వ్యక్తి అవడం వల్ల సందేహించకుండా నమ్మి నోట్ కూడా వ్రాయకుండా చెక్కిచ్చాను ఇలాగ అందర్నీ నమ్మేదాన్ని అందరూ నమ్మించి మోసగించారు నమ్మడం నాదే తప్పు అప్పుడే దిగయ్యే దిగారు కాకినాడ నుంచి నా క్లాస్మేట్ తమ్ముడి కూతుళ్ళిద్దరూ సినిమాల్లో వేషాలు ప్రయత్నించడానికి ముందుగా నా ఇంటికే వచ్చారు ఆ మేడమీద హాల్లో వాళ్ల చేతి డాన్స్ చేయించి చూపించాడు నా తండ్రి వాడి తండ్రి ఇద్దరమ్మాయిలు పదిహేను పదహారేళ్ల వయసు వారేమో మంచి నవనములాడుతూ బాగున్నారు ఆ రోజుల్లో నాకు చాలా పడుకుబడి ఉండేది నా మాటకు వాల్యూ కూడా ఉండేది నేను రికమెండ్ చేస్తే పని జరగకపోవటం లేదు కొమ్మూరి సాంబశివరావు గారు తండ్రి కొమ్మూరి గారు సినిమా అనే పత్రిక నడిపేవారు బహుశా పంతొమ్మిది ప్రాంతంలోనేమో ఆ పత్రికలో కాకినాడ అమ్మాయిలు స్వర్ణ గీతాంజలి ఫోటోలు వేయించి మంచి పబ్లిసిటీ ఇప్పించాను వాళ్ళిద్దరూ మంచి వయసులో ఉన్న చలాకీ అమ్మాయిలు పైగా డాన్సర్లు టాలెంట్ ఉంది కనుక ఇట్టే వేషాలు దొరికాయి అప్పటి నుంచి వాళ్ల కుటుంబం అందరికీ నేనంటే గురే వారి కుటుంబ విషయాలు మంచి చెడ్డలు కష్ట సుఖాలు అన్నీ నాతో చెప్పుకునేవారు నాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం మా ఊరి వాళ్ళని ఒకటి నా క్లేస్ క్లాస్మేట్ సుగంధపల్లి మేనకోడళ్ళు అనేది ఒకటి వాళ్ళింట్లో ఏ ఏ శుభకార్యం జరిగినా నేను హాజరవ్వక తప్పదు ఆ ఇద్దరు అమ్మాయిలు అతి త్వరలో ఎన్నో పిక్చర్స్లు బుక్ అయ్యి పేరు తెచ్చుకున్నారు అట్టి పరిస్థితుల్లో ఓ రోజు ఆ అమ్మాయిల తండ్రి శ్రీరామ్మూర్తి నా వద్దకు వచ్చి అక్కయ్య గారు మాకు ఎన్ని విధాలు మీరు తోడ్పడ్డారు ఇప్పుడు చాలా అవసరమైన పరిస్థితి వచ్చింది ఓ ఇరవై ఐదు వేలు మీరు సర్దుబాటు చేయాలి నాలుగైదు సినిమా కంపెనీల వాళ్ల డబ్బు చేతికందలేదు ఇద్దరు ముగ్గురు కొత్త కంపెనీ వాళ్లు కూడా అడ్వాన్స్ ఇవ్వబోతున్నారు వాళ్లు డబ్బిస్తే మీకు రెండు మూడు రోజుల్లో పోని అనుకోండి ఇలోగా ఇరవై ఐదు వేలకు ఐదు వడ్డీ వేసి మా అక్కయ్య గారికిస్తాను మీరెలా రాయమంటే అలాగ నోటు రాసిస్తాను మా అమ్మాయిల చేత సంతకం పెట్టిస్తాను అన్నాడు పైగా ఆ ఇరవై ఐదు వేలు ఇప్పుడే అర్జెంటుగా కట్టాలి మీరు నా ఎందు నమ్మకం ఉంటే ఇప్పుడే ఇవ్వండి అని కట్టేసి వ వచ్చేటప్పటికి వచ్చేటప్పుడు మీకు నోటు రాయించి పిల్లల చేత సంతకం పెట్టిస్తాను అన్నాడు ఎందుకో నాకు చాలా నమ్మకం కలిగింది వీళ్ళకి ఇరవై ఐదు వేలు చెక్ ఈసారి ఇవ్వద్దని మా నాన్నగారు చాలా గట్టిగా చెప్పారు అయినా ఇచ్చాను ఆఖరి సరిగా మరో చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేయవలసి వచ్చింది మాకు కారున్నా మా ఆయనకి పని మా ఆయన పనికి తీసుకెళ్లిపోయేవారు ఎప్పుడో సాయంత్రం ఆయన క్లబ్కు వెళ్ళాక కారు ఇంటికి అప్పుడు సరిగ్గా పిల్లలు హోంవర్క్ డాన్సు ప్రాక్టీస్ తర్వాత వాళ్ల భోజనాలు ఎక్కడికి వెళ్లాలన్నా కాదు ఒళ్ళు నేనే కారు కొన్నాను నా పనుల కోసం ఏం లాభము నాకు డ్రైవింగ్ రాదు డ్రైవర్ను పెట్టి జీతమిచ్చుకోవలసినంత పని కూడా లేదు డిబీ నారాయణగారు పెండ్లి పిలుపు పిక్చర్ తీస్తున్నారు నా రెండో కూతుర్ని ఆ పిక్చర్లో అక్కినేని నాగేశ్వరరావు గారి కొడుకు వేషానికి తీసుకున్నారు ఆయన నా కారు చూసి వారి సినిమా కంపెనీకి అద్దెకిస్తే నెలకు వెయ్యి రూపాయలిస్తామన్నారు నాకు రోజూ ఒకటి రెండు గంటల పని ఉండవచ్చు అలాగా పంపగలిగితే ఇస్తానన్నాను అన్నింటికీ ఒప్పుకుని కారు తీసుకెళ్లారు డ్రైవర్ కూడా వాళ్లే ఏర్పాటు చేసుకున్నారు కారు పేరుకు ఇంతవరకు నేను అప్పులివ్వడం వరకే రాశాను ఆ తర్వాత వడ్డీకి సరదా పడితే పడ్డ తంటాలు చదవండి చిన్నప్పుడు మన పెద్దవాళ్ళొకథ చెప్పేవారు ఆ కథలో చీమ చచ్చింది చిలక ముక్కూడింది కాకి కన్ను లొట్టబోయింది పిచిక కాళ్లు బంధాలు పడ్డాయి మొదలైనవి ఇక్కడా కొంత అలాగే అయింది ఈ అప్పు దాదాపు అంతా ఒకే పీరియడ్లో జరిగింది అప్పులు తీసుకున్న వాళ్లంతా కొన్ని నెలలు వడ్డీ డబ్బు ఇంటికి తీసుకువచ్చి ఇచ్చేవారు ఒక్క ఆ పెద్ద సినిమా స్టారు రేడియో ప్రొడ్యూసరు తప్ప డబ్బు విరివిగా చేతికందుతుంటే ఎంత బాగుండేదో లేకపోతే ఎందుకిలా అప్పులిస్తాను మా ఆయనకి ఈ వ్యాపారం బాగా నచ్చింది ఈ వడ్డీ చూసి ఇంటి ఖర్చుకయ్యే డబ్బు ఆయనిచ్చే డబ్బు తగ్గించేశారు అందరిలోకి మంచివాడు అత్యంత ఆప్తుడు నిజంగా నాకు ఆర్థికంగా సహాయం చేయాలని ఈ పథకంలో అమలు పెట్టినవాడు మా శ్రాంశివరావే అయితే అందరికంటే ముందు అతని వడ్డీలు వాయిదాలో పడ్డాయి తర్వాత కొన్నాళ్లకి అసలు మొత్తమే ఇవ్వలేని పరిస్థితుల్లో పడ్డాడు తన పుస్తకాల మీద రావలసిన డబ్బు చేతికందగానే ముందుకే ముందుగా నాకే డబ్బిచ్చి తన అప్పు తీర్చేస్తానన్నాడు అతని మీద ఉన్న అభిమానం కొద్దీ అతని నిజాయితీ చూసి జాలేసి నేనింక అడగలేకపోయాను ఇంక రెండోవాడు రామశర్మ అదృష్టదీపుడు పిక్చర్తో అతని సినిమా జీవితం ముగిసింది నా డబ్బు మంగళం పాడింది చడీ చప్పుడు లేకుండా తనకు రావలసిన డబ్బు తమిళనాడు టాకీస్వారి దగ్గర రాబట్టుకుని పీఠాపురం వెళ్లిపోయాడు సినిమా మోజు రేస్లు పిచ్చి ఉన్నవాడు మళ్ళా రాకపోతాడా అనుకున్నాం ఊఫీ కూడా చాలా బాధపడ్డాడు తనిప్పించానని ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రామచర్మ చనిపోయాడని తెలిసింది మూడవ వారు టెంపూరావు గారు కొన్ని నెలలో వడ్డీ కరెక్ట్గా పోస్టులో చెక్రూపంలో పంపేవారు తరువాత పంపిన చెక్కులు మారేవి కావు దొంగ చెక్కులే ఎన్నో ఫోన్లు చేశాను ఉత్తరాలు రాశాను మా ఆయన్ని ఈ విషయం కనుక్కొని హెల్ప్ చేయమంటే ఇలాంటి పనులు నాకు అపయపకు అన్నారు ఆఖరికి నేనే వారింటికి రెండు మూడు సార్లు వెళ్లాను వెళ్ళినప్పుడల్లా విపరీతమైన గౌరవం చేసి అతని వదిన గారితో మన అనసూయ గారు వచ్చారే మంచి స్ట్రాంగ్ కాఫీ పకోడీలు చేసి పెట్టండి అంటూ తిండి పెట్టేసి తను రాసిన కొత్త పుస్తకాలు ఇచ్చి నన్ను వడ్డీ బదులు తన కొత్త పుస్తకాల మీద కాపీ రైట్ రా నా పేర ఇలాగా కొన్నేళ్లు గడిచాయి కానీ టెంపూరో గారి దగ్గర నుంచి ఒక్క పైసా కూడా రాబట్టుకోలేకపోయాను పుస్తకాల మీద కాపీ టైం కూడా దాటిపోయింది రోజు చాలా బాధపడుతూ సాంశివరావు ఫోన్ చేసి చెప్పారు టెంపూరావు గారు పోయినట్టు తానొకటి తెలిస్తే దయవమ్మకటి తరిచాడు నీకు మేలు చేద్దామని ప్రయత్నించాను ఇలాగా జరుగుతుందనుకోలేదు నేను గిల్టీగా ఫీల్ అవుతున్నాను అన్నాడు రేడియో ప్రొడ్యూసర్ గారు అదే పనిచేశారు రెండు నెలలు వడ్డీ తర్వాత మానేశారు తరచూ రేడియోలోనూ మరెక్కడో కలిసేవాళ్ళు పదో పం పండో పువ్వో నా చేతిలో పెట్టి నీ డబ్బు ఎక్కడికి పోదు లో ఉన్నట్టే అనుకో త్వరలో మొత్తం ఇచ్చేస్తా అనేవారు ఈయన కప్పించినందుకు మద్రాసు రేడియో స్టేషన్ డైరెక్టర్ గారు కూడా నన్ను చీవాట్లు వేశారు ఎందరి దగ్గర ఇదే విధంగా డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వలేదట చిన్నప్పటినుంచి తెలుసున్నాయన ఇలాగ చేశాడని కోపం వచ్చి లీగల్ గా ప్రొసీడయ్యాను కోర్టులో కేసునెగ్గి జప్తు వారెంట్ తీసుకొచ్చాను అప్పుడు ఆయన జబ్బుగా ఉన్నారు ఆ వారంటుతో నా డబ్బుకు సరిపడ్డా సామాన్లు తీసుకునుండొచ్చు అలాగా చేయలేకపోయాను మళ్ళా మెత్తబడ్డాను నెల్లలా కొంచెం కొంచెం డబ్బు ఇస్తానని మళ్లీ ఒప్పుకున్నారు ఆయన భార్య డబ్బున్నామె ఆమె నేను మీలాంటి ఆడదాన్ని నాది కష్టార్జితం పిల్లల తల్లిని మీరైనా దయతలిచి నా డబ్బు ఇవ్వకూడదా అని అడిగాను నా మగుడు చేసిన తప్పు పనులకు నేను బాధ్యురాలని కాదు అందామా చాలా ఇళ్ళూ నా డబ్బివ్వకుండానే మేనేజ్ చేసి తొంభై ఏళ్ల వయసులో పోయారు ఈ విషయం రహస్యం కాదు చాలా మంది ఆప్తులకి తెలుసు కూతురు పెళ్లి కంటూ నా దగ్గర అందరికంటే పెద్ద మొత్తం తీసుకున్న సినిమా స్టార్ ముప్పై వేలు ఎనెక్కివ్వడానికి ముప్పై కూడా సరిపోలేదు ఎప్పుడు ఫోన్ చేసినా లేదనేవారు ఇంటికెడితే లోపల దాక్కొని కనపడేది కాదు ఒకప్పుడు వెళ్ళగానే పనివాళ్లు పాపం తెలియక అమ్మగారితో చెప్దాం కూర్చోండి అనేవాళ్లు మళ్ళా వాళ్లే వచ్చి అమ్మగారు లేరండి బయటకు వెళ్లారు అనేవాళ్ళు ఇంకా ఆమెను ఎలాగ పట్టడం అసలే పౌరుషం గలదాన్ని స్టార్ కంటే పెద్ద స్టార్ని వీళ్ళిళ్లకు అన్నిసార్లు తిరగడం నా నైజానికి నప్పని పని ఉత్తరాలు రాసి ప్రయత్నించాను అబ్బే అవి సినిమాలలా అందవు కదా ఒకప్పుడు కొత్త పిక్చర్ పివ్యూలోనో మరేదైన ఫంక్షన్లోనో కలిస్తే తనే నా దగ్గరకు వచ్చి పలకరించి భుజం మీద చేయివేసి రెండు మూడు రోజుల్లో ఇంటికి వస్తాననేది ఈవిడికిచ్చిన డబ్బుకి నోటు కూడా రాయలేదు చెక్ రూపంగా ఇచ్చాను అంటే అదొకటే సాక్ష్యం డబ్బిప్పించిన రామారావు గారు పోయారు స్టార్ ఊరు వదిలి వెళ్లిపోయిందన్నారు ఇలాగా ఈ గడిచాయి నమ్మించి ఇంత ద్రోహం చేయడం న్యాయం కాదు ఆవిడా నేను కూడా ఎనభయో పడిలో పడ్డవాళ్లమే ఈ గిళ్లితో ఆమె ఎలాగా బ్రతుకుతుందో ఈ తప్పు ఆమెని జీవితాంతం వరకు వేధించదు అక్కయ్య అంటూ ఆత్మీయత వలకపోస్తూ నా దగ్గర అప్పు తీసుకుని కూతుళ్ల సిగ్నేచర్తో ప్రాంసరీ నోటి తెస్తానన్న తమ్ముడు పిలిస్తే అయిపులేడు నేనే వాళ్ళింటికి వెళ్లాను క్షమాపణి చెప్తూ అక్కయ్య గారు మీ వడ్డీ నేను నేను మిమ్మల్ని తప్పించుకుని మద్రాసులో బ్రతగలమా కొంచెం వెయిట్ చేయండి ఇప్పుడు కొంత వడ్డీ పట్టుకెళ్ళండి అంటూ అందులో కూడా తగ్గిచ్చి కొంత డబ్బిచ్చాడు ప్రాంసరీ నోటే రాబట్టుకోవడానికి కొన్నేళ్లు పట్టింది అందులో కూతురు సంతకం లేదు భార్య చేత పెట్టించాడు నేను ప్రొసీడ్ అవుదామని అనుకుంటుంటే ముందు భార్య చనిపోయింది తరువాత అతనికి పక్షవాతం వచ్చిందన్నారు మంచం పట్టి అతను పోయాడు ఆ డబ్బు అలాగ పోయింది నా కారు అద్దెకు తీసుకున్న సినిమా ప్రొడ్యూసరు వారి పిక్చర్ షూటింగ్ జరిగిన నాకు డబ్బు పంపించారు కానీ పంపవలసిన వెయ్యి రూపాయలు ఒక్క నెలకు మాత్రమే ఇచ్చారు తర్వాత ఇది రిపేరు అదిరి పేరు అని దాన్ని కట్ చేశామంటూ ఓ నెల ఏడు మరో నెల ఐదు ఇంకో నెల మూడు ఇచ్చారు నాకు కావలసినప్పుడల్లా కారు పంపుతానని ఒప్పుకొని అది కూడా న్యాయంగా చేయలేదు ఒకవేళ కారు పంపితే పెట్రోల్ కని డ్రైవర్ కని బేట అని నా దగ్గర రాబట్టేవాడు కొన్నాళ్లు కారు డ్రైవరు ఎవరూ కనపడలేదు నేను ఢిల్లీలో పాడడానికి వెళ్లి రావడం వల్ల ఇదేమీ పట్టించుకోలేదు ఒకరోజు కొప్పరపు సరోజిని వచ్చి చెప్పింది మీ కారు కొడంబాకం హై రోడ్లో యాక్సిడెంట్ అయి వర్షంలో తుక్కుతుక్కుగా ఓ మూల పడేస్తుందని మా ఆయన కారును చూచొచ్చి రిపేర్ చేయిస్తే కొన్న ధర ఎక్కువ ఇచ్చుకోవాలి అమ్మేద్దాం అన్నారు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి బాబు అన్నాను మావారు ఆ కారు వెనక్కి కూడా తీసుకురాకుండా అక్కడికాడే ఎవరికో నామినల్ ప్రైసెస్కి అమ్మేశారు ఇంతటితో కారు కథ ముగిసింది నేనేమిటి వడ్డీ వ్యాపారం చేయడం ఏమిటి ఎవరైనా నమ్ముతారా నేనే నమ్మను ఇలాగ ఎందుకు అందరికీ అప్పులిచ్చాను ఆశ్చర్యం కొన్ని సంఘటనలు ఎందుకు జరుగుతాయంటే జవాబు చెప్పడం కష్టం మా ముసలమ్మలు అన్నారు నీ డబ్బు పోయే యోగం ఉండి ఇలాగ జరిగింది నీకు దృష్టే అని విధి అనాలా ఏమూ చిత్రం ఈ అప్పివ్వడమంతా దాదాపు ఒకే పీరియడ్లో జరిగింది అదే బ్యాడ్ టైం రాబట్టుకోవడానికి ప్రయత్నాలు మాత్రం సంవత్సరాలు పట్టింది వ్యాపారం నా అంతటి నేను చేయాలని చేయకపోయినా అందులోకి ఈడ్చబడ్డాను ఫలితం అనుభవించాను ఈ సంఘటనతో నేను చాలా డబ్బున్నదాన్ననే పేరు వచ్చింది మంచిదే డబ్బు లేదని చెప్పుకోవడం జబ్బుగా ఉన్నానడం నాకిష్టం లేదు డబ్బు లేనప్పుడు ఉన్నట్టు ఫోజు పెడతాను జబ్బుగా ఉంటే ఇంకా ఎక్కువగా అలంకరించుకొని తయారవుతాను మొత్తం మీద అందరికీ నా డబ్బు మీదే దృష్టి తర్వాత ఎంతమందో నన్ను అప్పివ్వమని కాళ్లా చచ్చినా ఎవరికీ ఇవ్వడం మానేశాను డబ్బు విషయంలో ఎవరినీ నమ్మను